నాహం కర్త హరి కర్త ఇరవై ఒకటవ అధ్యాయం ప్రసాద్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ గోమాతల శత్రువు ప్రసాద్ని బదిలీ చేయాలి పేదల వ్యతిరేకి ప్రసాద్ డౌన్ డౌన్ పేదల పిన్నిధి ముఖ్యమంత్రి అంజయ్య జిందాబాద్ ఈ నినాదాల హోర్ మధ్యలో నాలుగైదు మంది తిరుమల వాసులు తిరుమల గెస్ట్ హౌస్ దగ్గర ముఖ్యమంత్రి శ్రీ అంజయ్యని చుట్టుముట్టారు పంతొమ్మిది వందల ఎనభైలో ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించాక అంజయ్య తిరుమలకు రావడం అదే మొదటిసారి ఆయనతో పాటు దేవాదాయ శాఖ మంత్రి శ్రీ పివి చౌదరి తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ నాగిరెడ్డి తదితర అధికారుల సమక్షంలో నేను చూస్తుండగానే నాకు వ్యతిరేకంగా వీరావేశంతో నినాదాలు చేసుకుంటూ స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని ఆశ్రయించిన బాధితులు అంతా తిరుమలవాళ్లే వీళ్లల్లో కొంతమంది తిరుమలలో మాస్టర్ ప్లాన్ అమలు చేయటం వల్ల అయిష్టంగా శ్రీనివాసుడి గుడి దగ్గర ఇళ్లు కోల్పోయిన వాళ్ళు మరో వర్గం అప్పటికింకా పూర్తిగానే సన్నిధి వీధి విస్తరణ వల్ల షాపులు కోల్పోతున్నామన్న భయాందోళనలో మునిగిపోయిన వాళ్ళు మరి కొంతమంది కొండ మీద అన్ని రకాల విక్రేతలకి లైసెన్స్ విధానం ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నవాళ్ళు మిగిలిన వాళ్ళంతా కొండ మీద శాశ్వత ప్రాతిపదికన భిక్షాటన చేసేవాళ్ళు ముఖ్యమంత్రిని చూస్తూనే వీళ్ళంతా దండలు వేశారు ముఖ్యమంత్రి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు పేదల ప్రనిధి అంజయ్య ఎవరి ధిల్లాలి అంటూ ప్రశంసాపూర్వక కరతాల ధున్నులతో ముఖ్యమంత్రిని ఆకాశానికి ఎత్తేసారు నువ్వు తప్ప మాకు దిక్కే అంటూ కొంతమంది సాష్టాంగ ప్రణామాలు కూడా చేసేశారు నువ్వే కాపాడాలి మహాప్రభు అంటూ ఎలుగెత్తి కేకలు పెట్టారు ఈ పొగడ్తలు దండలు నమస్కార బాణాలతో అప్పటికే పేదల పక్షపాతిగా పేరుబడ్డ అంజయ్య మురిసిపోయారు ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోతూ ఏం భయం లేదు బిడ్డ నేనున్నా నీ కష్టం నేను తీరుస్తా చెప్పు అంటూ అభయం ఇచ్చేశారు ఈ ప్రసాద్ వ్యతిరేక నినాదాలు ముఖ్యమంత్రి అభయంతో నేను అవాక్కైపోయాను అర్థమైపోయింది ఏం జరగబోతోందో ఊహించుకున్నాను క్రమంగా తేరుకుని మనసు కుదుటపరుచుకుని రాబోయే పరిణామానికి తల వంచడానికి సిద్ధపడ్డాను బీ ప్రిపేర్డ్ టు ఫేస్ ది వర్స్ట్ ఎనీ ఇంప్రూవ్మెంట్ ఓవర్ ది వర్స్ట్ అల్టిమేట్లీ గివ్స్ యూ ప్లెజర్ నా ఊహకి అందినంత వరకు అంజయ్య తనకున్న పేదల పక్షపాతి అన్న పేరు సార్థకం చేసుకోవాలంటే ఆయన ముందున్న మార్గాలు మూడు ఒకటి వాళ్ల కోరిక మేరకు నన్ను అక్కడి నుంచి వెంటనే బదిలీ చేయడం లేదా రెండు వాళ్ళు అడిగిన డిమాండ్లన్నీ అంగీకరించాలంటూ నన్ను ఆదేశించడం లేదా మూడు వాళ్ళ సంతృప్తి కోసం వాళ్ళందరి సమక్షంలో నన్ను ఎడా పెడా చివాట్లు పెట్టడం వీటిల్లో ఆయన ఏది చేసినా నాకు అవమాన తప్పదు అందుకే అత్యంత భరించలేని అవమానం ఎలా ఉంటుందో ఊహించుకుని దానికి కూడా మానసికంగా సిద్ధపడిపోయాను ఇలా ఓ నా మనసంతా వ్యాకులతతో నిండిపోతుంటే మరో ప్రక్క నినాదాల జోరు రెచ్చిపోతోంది పరిశీలనగా చూస్తే వాళ్లలో ముందు వరుసలో స్థానిక నాయకులు ఆ వెనకాల ఉన్న వాళ్లంతా తిరుమలలో లైసెన్సులు లేకుండా వడ్డీ కాసులు ఫోటోలు పూలు పుస్తకాలు తినుబండారాలు వగైరా అమ్మకాలు సాగిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళకి నా మీద పేకల దాకా కసి కడుపు ఉన్నాయి ఎందుకంటే తిరుమలలో కొండ మీద ఇలా రకరకాల వస్తువుల విక్రయాలు సాగించే వాళ్ళందరినీ గుర్తించి అర్హులైన వాళ్లకు లైసెన్సులు ఇవ్వాలనే నిబంధన అంతకుముందే ప్రవేశపెట్టాను కొండ మీదకు వచ్చే యాత్రికులకి ఈ విక్రేతల బిడద చాలా ఎక్కువ యాత్రికుల భక్తి ఆరాధన చూసి వాళ్ళకి మాయమాటలు చెబుతూ వడ్డీ కాసులు వగైరా అంటగట్టాలని చూసే ఈ హ్యాకర్స్లో చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు వీళ్ల చేతుల్లో యాత్రికులు మోసపోవడం అనేది కొండ మీద సర్వసాధారణమైపోయింది అందుకే ఈ మోసాల నుంచి యాత్రికులకి రక్షణ కల్పించాలని ఓ ప్రయత్నం చేశాం అందుకోసం కనీసం మూడేళ్లకు పైబడి తిరుమల కొండ మీద వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళని మాత్రమే ఈ లైసెన్స్కి అర్హులుగా నిర్ణయించాం లైసెన్స్ పొందాలంటే మూడేళ్ల స్థానిక నివాసంతో పాటు వాళ్ళకి ఖచ్చితమైన స్థానిక చిరునామా ఉండి ఉండాలి పంతొమ్మిది వందల చేపట్టిన మాస్టర్ ప్లాన్ సందర్భంగా జరిగిన తిరుమల ఇంటింటి సర్వేలో కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి జనాభా లెక్కల జాబితాల్లో కానీ కనీసం ఓటర్ల లిస్టులో కానీ వాళ్ల పేర్లు ఉండి ఉండాలి అంటే ఈ మూడు జాబితాల్లో దేనిలోనూ పేర్లు లేని వాళ్ళు ఖచ్చితంగా కొత్తగా తిరుమల మీదకి బతుకు తిరుగు కోసం వచ్చిన వాళ్ళే ఉంటారు ఇలాంటి వాళ్ళందరినీ తిరుమల కొండ ఖాళీ చేయించక తప్పదు ఎందుకంటే అప్పటికే కొండ మీద ఉన్న నీళ్ల వసతి వగేరా సదుపాయాలను పెరుగుతున్న యాత్రికుల సంఖ్యకు తగినట్లుగా పెంచే అవకాశాలు తగ్గిపోతున్నాయి రోడ్ల మీద యాత్రికుల కార్లు తిరిగే స్థలం లేకుండా పోతోంది ఇలాంటప్పుడు స్థానిక జనాభాను నియంత్రించకపోతే రాబోయే రోజుల్లో యాత్రికులకు అసలు సదుపాయాలు కల్పించలేము మొత్తం మీద ఈ లైసెన్స్ విధానం వల్ల కొండ మీద ఒక బాధ్యత తత్వాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేశాం ఈ స్థితిలో టీటీడీ ఎప్పుడైతే కొత్త తిరుమల వాసులందరినీ చేయించే ప్రయత్నం మొదలుపెట్టిందో నిరసన ధ్వనులు ప్రారంభమయ్యాయి వాళ్లకు తోడు యాత్రికుల ప్రయోజనాల దృష్ట్యా భిక్షాటనలో ఉన్న వాళ్ళందరినీ కొండ మీద నుంచి దింపేయాలని కూడా నిర్ణయించడం అమలు చేయటం ఆరంభించాను దాంతో వాళ్ళు వీళ్ళు కూడా ఈ స్థానిక నాయకుల అండతో నా మీద దండయాత్రకు దిగారు నా చర్యల వల్ల వాళ్ళకి కష్టం కలుగుతున్న మాట కానీ ఎక్కడో మారుమూల పల్లెల నుంచి ముడుపులు కట్టుకుని ఆయాసడుతూ శ్రీనివాసుని చూడాలని తిరుమలకు వచ్చేవాళ్ళకి ఇక్కడ బస ఆహ్లాదకరంగా ఉండేలా చేయటం నా విద్యుక్త ధర్మం కాదా ఇది నా వాదన కానీ నా వాదన వినిపించేదాకా అక్కడ అవకాశం లేదు అసలు ముఖ్యమంత్రి నన్ను అడిగితే కదా నేను ఏం చెప్పాలన్నా ఆయన నన్ను అడిగే అవకాశాలు కనబడడం లేదు ఈ తిరుమల జనం నినాదాల హోర్ మధ్యలో ముఖ్యమంత్రికి దండలు వేసి పొట్రోలు దిగుతున్న వాళ్ళంతా ఈ జనాన్ని ప్రోగు చేసి స్థానికంగా తమ ప్రాబల్యాన్ని పెంచుకోవాలని కనీసం నిలబెట్టుకోవాలని ఆరాటపడుతున్న వాళ్ళు ముఖ్యమంత్రి కూడా వాళ్ళకి అనుకూలంగా మాట్లాడే ధోరణి కనిపిస్తున్నది పైగా అప్పటికే హైదరాబాద్ లో జరిగిన సంఘటనలన్నీ కొత్త ముఖ్యమంత్రి గారు బలహీన వర్గాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏం జరిగినా సహించడం లేదని స్పష్టం చేస్తున్నాయి క్రమంగా పరిస్థితులు నాకు ఎంత వ్యతిరేకంగా ఉన్నాయో నాకు తేటతల్లెమైపోతోంది కృష్ణుడు ప్రేమించిన ఆవుల పాలిట అసురుడు గోమాత పాలిట కషాయి ప్రసాద్ డౌన్ డౌన్ మరోసారి ఈ నినాదాలు నా మనోస్థైర్యాన్ని మరింత దిగజార్చేశాయి ఈ గోమాత ప్రేమికుల పట్ల నేను చేసిన అపరాధం ఏమిటో నాకు అందుబట్టలేదు తిరుమల కొండ మీద తమ తమ ఆవులను యథేచ్ఛగా తిరిగేలా స్థానిక వాసులు వదిలేస్తుంటే దాన్ని కట్టడి చేయాలని ప్రయత్నం చేశాను కొండ మీద ఆలయం అవసరాలకి క్యాంటీన్కి సిబ్బంది క్వార్టర్స్కి కావలసిన పాలను తిరుపతిలో టీటీడీ డైరీ ఫారం సరఫరా చేస్తూ ఉంటుంది ఇవి కాక పరిమిత పరిమాణంలో పాలను విజయ డైరీ సరఫరా చేస్తూ ఉంటుంది అయినా కొండ మీద మొత్తం పాల అవసరాలకు ఇది సరిపోవు ఈ స్థితిలో ప్రైవేటుగా ఆవులు బర్రెలు పెంచుకుంటున్న స్థానికులే కొంతమేరకు ఈ పాల అవసరాలను తీరుస్తున్నారు ముఖ్యంగా స్థానికంగా ఉండే ప్రైవేట్ కాఫీ స్టాల్స్ సిబ్బంది క్వార్టర్స్ యాత్రికుల అవసరాలు ఒక చోట్ల పాల కొరతను ఈ పాలు కొంతమేరకు తీరుస్తున్నాయి కానీ ఈ ఆవులు పెంచే వాళ్ళకి కొండ మీదున్న ఇళ్ళు ఆవులను పెంచేటంత విశాలమైనవి కావు గనక వాటన్నింటినీ వీధుల్లోకి వదిలేస్తారు అవి మేతకి వెళ్తే పరిసరాల్లోని అడవుల్లోకి వెళ్ళి వస్తాయి లేదా తిరుమల వీధుల్లో సహజ స్పీడ్ బ్రేకర్లుగా సంచరిస్తూ భక్తులు ఇచ్చే ప్రసాదాల మీద బతికేస్తుంటాయి వాటిని పెంచడానికి వాటి యజమానులకు ఎలాంటి గోశాలలు లేవు తిరుమల వీధులన్నీ గోమూత్రంతో పేడ ముద్దలతో నిండిపోతుంటాయి కొంతమంది అయితే వాటి పోషణ కోసం అసలు తాపత్రయపడరు ఎలాగూ యాత్రికులే పోషిస్తారు కదా పాలు మాత్రం పితుక్కుంటారు ఈ లాభసాటి వ్యాపారాన్ని గమనించిన కొందరు టీటీడీ ఉద్యోగులు సైతం ఆవుల్ని పెంచడం మొదలెట్టారు దీంతో వాళ్ల పొరుగు వాళ్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి ఈ అపరిశుభ్ర వాతావరణం నుంచి కాపాడింది మహాప్రభో అంటూ కొన్ని సందర్భాల్లో అయితే కొన్ని పొగరబోతు ఆవులు యాత్రికులను కుమ్మేయడం వాళ్ళు గాయపడడం హాస్పిటల్ టీటీడీ సంజాయిషి వగేరా కథంతా నడుస్తుండేది ఈ వ్యవహారం ఇలా ఉండగా ఆవులను నేపడానికి అడవుల్లోకి వెళ్లే కొంతమంది తిరుమల చుట్టూ పదిన్నర కిలోమీటర్ల అడవి అంతా టీటీడీకి చెందిన టీటీడీ అభివృద్ధి చేసిన వన సంపద ఆ అడవుల్లో నుంచి సాయంత్రం చెట్లు నెరకి తీసుకువచ్చి తిరుమలలోని యాత్రికులకు వంట చెరుగ్గా అడవిలో ఉన్నప్పుడు వాళ్ళు కాలుతున్న బీడీ సిగరెట్లు పారవేయటం వల్ల అడవిలో తరచుగా అగ్ని ప్రమాదాలు జరిగి కాలిపోవడం జరుగుతుంది అంటే పరిస్థితులు సరిగ్గా లేకపోవటం వల్ల తిరుమల పారిశుధ్య రహితంగా తయారవటం క్వార్టర్స్లో ఫిర్యాదులు యాత్రికుల నుంచి ఫిర్యాదులు వన సంపదాభివృద్ధికి ఆటంకం వగేరా సమస్యలు దాన్ని చుట్టుముట్టాయి ఇలా ఎన్ని సంవత్సరాలుగా జరుగుతుందో తెలియదు కానీ నేను మాత్రం చూస్తూ ఉండలేకపోయాను తిరుమలలో మాస్టర్ ప్లాన్ అమలు చేయాలంటే ముఖ్యంగా పారిశుధ్యం బాగుండి తీరాలి రోడ్ల నిర్వహణ బాగుండాలి చుట్టూ పచ్చదనాన్ని కాపాడలేకపోతే తిరుమల కొండ కూడా ఉష్ణ ప్రదేశంగా మారిపోతుంది యాత్రికులకు ఆవుల నుంచి రక్షణ కల్పించారు సరిగ్గా ఈ తిరుమల మాస్టర్ ప్లాన్ అమలు జరిగే సమయానికి శ్రీ శ్రావణ్ కుమార్ అప్పటి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ టీటీడీ పర్సన్స్ ఇన్ఛార్జ్ కమిటీ చైర్మన్గా కొన్ని ఉన్నారు ఆయన అటవీ శాఖ నుంచే రావడంతో తిరుమల కొండ మీద వన సంపద రక్షణ అభివృద్ధి పట్ల ఆయన అమితంగా ఆసక్తి చూపించారు టీటీడీకి చెందిన మొత్తం పదిన్నర చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని పద్దెనిమిది వనమండలాలుగా విభజించి ఒక వనంలో కేవలం వంట ఒక దాంట్లో పళ్ళ తోటలు మరో దాంట్లో రకరకాల పూల మొక్కల ఉద్యానవనాలు ఇంకో దాంట్లో ఔషధ మొక్కలు ఆ ప్రకదాంట్లో సువాసన ద్రవ్యాలను ఇచ్చే మొక్కలు ఇలా రకరకాల వనాలు పెంచాలని పథకం తయారు చేయించాం ఈ పథకం కింద వన సంపద అభివృద్ధి సజావుగా జరగడం కోసం సమర్థుడైన కన్సర్వేటర్ సారథ్యంలో ఒక అటవీ విభాగాన్ని ఏర్పాటు చేసి ఐదేళ్ల కాలంలో ఈ వన సంపదని అపారంగా విస్తరింపజేయాలని పురాణాలలో వర్ణించిన నందన వనాలాగా తిరుమల తిరుపతి పరిసరాలను తీర్చిదిద్దాలని ఒక బృహత్ కార్యక్రమాన్ని ప్రారంభించాం దీనికి తోడు వందలాది పుష్పజాతుల మొక్కలతో గార్డెన్ సూపరింటెండెంట్ తమ్మన్న సారథ్యంలో నేత్రపర్వంగా పుష్ప వనాలను అభివృద్ధి చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం ఆ పూ తోటల అందాలు ఇప్పటికీ కనువిందు చేస్తూ ఉంటాయి ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే తీసుకోవలసిన చర్యలు ఏమిటి అని చర్చకు కూర్చున్నప్పుడు లెక్కకొచ్చిన అంశాలు ఒకటి కాదు రెండు కాదు ఏ సమస్య తీసుకున్నా అది అటు తిరిగి ఇటు తిరిగి ఆవు కథ దగ్గరకు వచ్చేస్తుంది ఒక శుక్రవారం అభిషేక సమయంలో స్వామివారికి క్షీరాభిషేకం చూస్తున్నప్పుడు ఈ అభిషేకాలు మనుషులు ప్రవేశపెట్టక స్వామివారికి ఎలా జరిగేవి అని ఒక సందేహం వచ్చింది ఆ సందేహం వెనకాలే పుట్టలో ఉన్న స్వామివారికి బ్రహ్మదేవుడే ఆవుగా వచ్చి ప్రతిరోజు తనంత తానుగా ధారలతో అభిషేకించిన కథ గుర్తుకు రావడంతో గోమాతల పట్ల నాకేదో బాధ్యత ఉందని స్వామివారి సేవకుడిగా తిరుమలలో గో సంపదకి తగిన సంరక్షణ కల్పించాలని సంకల్పం కలిగింది ఆ సంకల్పం ఎంత బలంగా కలిగిందంటే కొన్ని రోజుల్లోనే తిరుమలలో గో సంరక్షణ శాలలు ఏర్పాటు చేశాం అందరూ తమ ఆవులన్నింటినీ ఆ గోశాలల్లో ఉంచుకోవాలని వాళ్ల దగ్గర నామ మాత్రం ఫీజు తీసుకోవడం ద్వారా టీటీడీ వారే ఆ ఆవులన్నింటికి గ్రాసం ఏర్పాటు చేయాలని వాటి పవిత్రత అక్కడ పారిశుధ్యం కాపాడే బాధ్యతను తిరుమల తిరుపతి దేవస్థానాలు తీసుకోవాలని నిర్ణయించాను గోవులకు కావలసిన నీళ్లు గ్రాసం వైద్యం వగేరా వసతుల్ని టీటీడీ కల్పించింది ఈ నిర్ణయం వల్ల ఆవులు దేవస్థానం వారి వనాల్లో మొక్కలు చెట్లు తినేయడం ఆగిపోయింది తిరుమల రోడ్ల మీద తేడవేయటం మూత్ర విసర్జన మాయమయ్యాయి యాత్రికుల నుంచి క్వార్టర్స్ లో సిబ్బంది నుంచి ఫిర్యాదులు నిలిచిపోయాయి ఆ తర్వాత పశుసంపద మీద ప్రేమతో ఆవులను పెంచుతూ వచ్చిన స్థానికులంతా ఈ ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేశారు అయితే అంతవరకు ఏమాత్రం ఖర్చు లేకుండా ఆవుల పోషణ యాత్రికులకు వదిలేసి ఆవు పాల మీద ఆర్జన మాత్రం జేబులో వేసుకుంటూ వచ్చిన వాళ్ళకి ఈ ఏర్పాట్లు అసంతృప్తి ఆగ్రహం కలిగించాయి ఎందుకంటే గోశాలలు గట్టించి గో పోషణ సదుపాయాలు కల్పిస్తున్నందుకు నామ మాత్ర ఫీజుని టీటీడీకి వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది పైగా ఇలా ఏర్పాట్లు చేసాం గనక తిరుమల రోడ్ల మీద ఆవుల సంచారాన్ని నిషేధించాం తిరుమల పంచాయతీ ఆఫీసర్ హోదాలో ఇలాంటి నిబంధనలు ప్రవేశపెట్టే అధికారం టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కి ఉంటుంది దీనికి తోడు టీటీడీ వనాల్లో చెట్లు నరకటాన్ని నిషేధించాం తిరుమల వాసులకు వెంట లేదని ఎవరు గొడవ చేసే పరిస్థితి లేకుండా అటవీ శాఖ సహకారంతో వంట డిపోలు పెట్టించాం పైగా తిరుమల క్యాంటీన్ ప్రైవేట్ హోటళ్ళు కళ్యాణ కట్ట టీటీడీ క్వార్టర్సు తిరుమల వంటశాలల్లో పలు వంట చెరుకు వాడకం మానేసి ఆ స్థానంలో కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం మంత్రిత్వ శాఖ సహకారంతో వంట గ్యాస్ ప్రవేశపెట్టాం సత్రాలు కళ్యాణకట్ట కాటేజీలు గెస్ట్ హౌసుల్లో వేడి నీటి కోసం సౌర పనిచేసే వాటర్ హీటర్ సదుపాయం కల్పించాం విజయ డైరీతో మాట్లాడి రాత్రి తిరుమల కొండ మీద పాలు దొరికే ఏర్పాటు కూడా చేశాం ఈ చర్యలన్నీ యాత్రికుల ప్రశంసలు చొరగొన్నాయి కానీ దీంతో ప్రైవేటు పాల విక్రేతల వ్యాపారం దెబ్బతింది అలాగే వంట చెరుకును సమీప వనాల్లోంచి ఉచితంగా తీసుకొచ్చి అమ్ముకుంటూ వచ్చిన వాళ్ల ఆదాయానికి గండిపడింది ఇలా టీటీడీ నిర్ణయాల మూలంగా నష్టపోతున్నామనుకుంటున్న వాళ్లందరినీ స్థానిక నాయకులు జరదీశారు మాస్టర్ ప్లాన్ అమలు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి స్థానికంగా తమ పట్టు నిలబెట్టుకోవడానికి అదనకోసం ఎదురు చూస్తున్న స్థానిక నాయకులు ఇదే ఛాన్స్ని రంగంలోకి దూకారు వినతి ఆరోపణలతో ముఖ్యమంత్రిని చుట్టుముట్టారు నిజానికి ఈ ఎవరు ఆవు కథల బాధ్యతలు కాదు లైసెన్సు బాధ్యతలు కాదు వాళ్ళు కొండ మీద కొన్ని మఠాలని కబ్జా చేశారు కొన్ని టీటీడీ స్థలాలని ఆక్రమించారు అనేక సంవత్సరాలుగా వాళ్ల అక్రమ ఆక్రమణలో ఉన్న ఈ స్థలాల్ని మాస్టర్ ప్లాన్ అమలు చేయడంలో భాగంగా స్వాధీనం చేసుకోవాలని టీటీడీ ప్రయత్నం చేసింది ఇంకా చేస్తోంది అదే నేను వాళ్ళ ఆగ్రహానికి లక్ష్యం కావటానికి కారణమైంది నా విశ్వాసమంతా నేను తీసుకున్న చర్యల మీదే అన్నీ మంచి పనులే చేశాం కదా అని ఓ ప్రక్క అపారమైన ఆత్మవిశ్వాసం కానీ నా చర్యల వల్ల ఆనందపడుతున్న యాత్రికులు కానీ ఇతర స్థానికులు కానీ అక్కడ లేరు ముఖ్యమంత్రి ముందు చేరిన జనమంతా నన్ను దీక్షిస్తున్న వాళ్ళే వాళ్ళు నా మీద ఆరోపణాస్త్రాలు సంధిస్తే నా తరఫున వాదించేదెవరు నన్ను సమర్థించేదెవరు ఇలా ఢీలా పడిపోతున్నాను అంతలో మరింత గట్టిగా నినాదాలు వినిపిస్తున్నాయి దిక్షకుల కడుపు కొడుతున్న ప్రసాద్ని తిరుమల నుంచి తరిమి ప్రసాద్ డౌన్ డౌన్ వాళ్ళ నినాదాలు ముఖ్యమంత్రి అంజయ్య దృష్టిని ఆకర్షించాయి ఏంటి కడుపు కొడుతున్నరా ఎవరు అంటూ వాళ్ళని ముందుకు రమ్మన్నారు ముఖ్యమంత్రి వాళ్ళంతా మూకొమ్మడిగా నా మీద తమ అక్కస్సునంతా ఆయన ముందు వెళ్ళబోసుకున్నాను అన్న తాత ముత్తాతల కాలం నుంచి ఇక్కడే అడుక్కుంటున్నాం ఇవాళ ఈ ప్రసాదొచ్చి మమ్మల్ని అందరినీ తిరుపతికి మా కడుపు కొట్టేసిండు అంటూ వాళ్ళు శ్రీ అంజయ్య కాళ్ళ మీద పడ్డారు నిజమే స్వామిని నిర్మల చిత్తంతో ప్రశాంత వాతావరణంలో సేవించాలని వచ్చే భక్తుల్ని కొండ మీద ప్రతిక్షణం పుణ్యం దానం పేరుతో విధిస్తున్న భిక్షకుల సంఖ్య నేను వెళ్లేనాటికే వందల్లో ఉంది వీళ్ల మీద యాత్రికుల ఫిర్యాదులు కోకొలలుగా వస్తున్నాయి శ్రీవారిని నమ్మి మనస్ఫూర్తిగా ఆయన్ని కలవాలని వచ్చే భక్తులు సదుపాయం చూడటం నా విద్యుత్ ధర్మం తప్ప పెట్టుబడి లేకుండా శ్రమ లేకుండా యాత్రికుల్ని వెంటాడి పొట్టబోసుకుంటున్న వాళ్ళని ప్రోత్సహించడం కాదు అని విశ్వసించాను అందుకే తిరుమల కొండ మీద భిక్షాటనాన్ని పూర్తిగా నిషేధించాను కొండ మీద ఎక్కడన్నా ఎవరన్నా భిక్షాటనం చేస్తూ కనిపిస్తే వాళ్ళని మరో క్షణం తిరుపతికి రవాణా చేయించేయాలని ఆదేశాలు ఇచ్చేశాను ఈ ఆదేశాలని అప్పటి విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ జనార్దన్ నాయుడు అమలు చేయసాగాడు అంతే నేను వాళ్ళ దృష్టిలో పరమ కర్కోటకుడిగా కనిపించాను వీళ్ళందరికీ సలహాదారులు ఇద్దరు ముగ్గురు స్థానిక నాయకులు తినడానికి గతలేని నిరుపేదల్ని అతి నిరంకుశంగా పాశ్వకంగా తిరుమల నుంచి గింటేసిన రాక్షసులు ఈవో దానం చేసుకుని పుణ్యం సంపాదించుకునే అవకాశం యాత్రికులకు లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ బదిలీ చేసి మా పేదల్ని నిజే కాపాడాలన్నా ఆ నాయకులు ఆ నినాదాల మధ్యలో ముఖ్యమంత్రి అంజయ్ని అర్థిస్తున్నారు వాళ్ల ఒత్తిడి వాళ్ల ప్రార్థన వాళ్ల నినాదాలు ముఖ్యమంత్రిని కథల ఆయన ముఖంలో వాళ్లకు వచ్చిన కష్టం పట్ల సానుభూతి తొంగిచూస్తోంది ఆయన ముఖ్యమంత్రి అయి వారం పది రోజులు కూడా గడవలేదు తిరుమల శ్రీనివాసుల దర్శనం కోసం ముఖ్యమంత్రి హోదాలో వచ్చి రాగానే నాయకుల కష్టాలన్నీ ఆయన్ని చుట్టుముట్టాయి స్థానిక నాయకుల పార్టీ అనుబంధాలు కూడా ఆయన్ని మొహమాటి పెట్టేస్తున్నాయి నా ఆత్మవిశ్వాసం క్రమంగా క్షీణిస్తోంది అక్కడున్న వాళ్లలో దేవాదాయ శాఖ మంత్రి శ్రీ పివి చౌదరి టీటీడీ చైర్మన్ శ్రీ నాగిరెడ్డి బోర్డు మెంబర్లకు మాత్రమే నేను తీసుకున్న ఈ చర్యల వెనుక లక్ష్యం ఏమిటో తెలుసు కానీ ఈ స్థానిక నాయకుల ఒత్తిడికి ముఖ్యమంత్రి లొంగిపోయే పరిస్థితిలో వాళ్ళెవరూ ఆయన కాదని ఏమీ చేయలేరు అసలు ముఖ్యమంత్రి తిరుమలకు వస్తున్నారని తెలిసినప్పుడే టీటీడీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అడిషనల్ పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ రామచంద్రారెడ్డి జనార్దన్ నాయుడు వచ్చి ఇలా స్థానిక నాయకులు ఈ అసంతృప్త వర్గాలన్నింటినీ కూడగట్టుకుని ముఖ్యమంత్రిని కలిసి నా మీద ఫిర్యాదు చేయాలని చూస్తున్నారని నన్ను హెచ్చరించారు వాళ్ళు చాలా పెద్ద నిరసన ప్రదర్శన ప్లాన్ చేస్తున్నారు స్థానిక నాయకులంతా తాడో పేడో బల ప్రదర్శనకు దిగుతున్నారు మనం ముందుగానే దాన్ని నిషేధించకపోతే మీరు చాలా ఇబ్బందుల్లో పడతారేమో సార్ అంటూ నాకు సలహాలు ఇచ్చారు నిజంగా ఈ నిరసన ప్రదర్శన నాకు అంత ఇబ్బంది కలిగిస్తుందా దీన్ని నిషేధించాలా బాగా ఆలోచించాక అనవసరం అనిపించింది నేను చేసిందంతా తిరుమల వెంకటేశ్వరుని ఆరాధించాలని వచ్చే భక్త కోటికి సరైన సదుపాయాలు కల్పించాలన్న లక్ష్యంతో చేసింది ఒకవేళ నా నిర్ణయం తప్పైతే స్వామి నన్ను శిక్షించినా నేను అనుభవించి తీరాలి నా నిర్ణయం సరైనదైతే ఎవరిన్ని నిరసన ప్రదర్శనలు చేసినా స్వామి చూసుకుంటాడు అన్న ఒకే ఒక ఆశతో ఆఫీసర్స్ ఇచ్చిన సలహాను నేను ఖాతరు చేయలేదు ఎంత వచ్చి ముఖ్యమంత్రికి ఏం చెప్పినా చెప్పనివ్వండి వాళ్ళ వాదనలు అన్యాయమైనవని నిర్హేతుకమైనవని చెప్పడానికి మనం ఎవరం అయినా వాళ్ళకి నష్టం కష్టం కలిగించడం కోసమే మనం ఈ పనులు చేయలేదు కనుక వాళ్ల పట్ల మనకు దేశభావం ఉండనక్కర్లేదు కానీయండి ముఖ్యమంత్రిని కలుసుకుని వినమించుకునే హక్కు ప్రజాస్వామ్యంలో అందరికీ ఉంటుంది అంటూ ప్రదర్శన నిషేధం సూచనల్ని తీసి ఫలితం ఇప్పుడు ఈ పంచాయతీలో దోషులై నిలబడిపోయాను ఏం చేయాలి ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన దేవాదాయ శాఖ మంత్రి శ్రీ చౌదరి టీటీడీ చైర్మన్ శ్రీ నాగిరెడ్డి కొంచెం ముందుగానే ముఖ్యమంత్రికి వాస్తవాలు వివరించాలనుకున్నారు కానీ రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమల కొండ మీద గెస్ట్ హౌస్కి వచ్చేదాకా వాళ్ళకి ఎక్కడా సొంత దొరకలేదు గెస్ట్ హౌస్కు వచ్చేసరికి నిదర్శ గెస్ట్ హౌస్కు వచ్చేసరికి నిరసన ప్రదర్శన సిద్ధం నినాదాల హోరదగ్గాక ముఖ్యమంత్రి ఒక ప్రతినిధి బృందాన్ని లోపలికి పిలిపించారు జిల్లా కలెక్టరు నేను ఓ పక్కగా ఉన్నాను దేవాదాయ మంత్రి బోర్డు చైర్మన్ కూడా చూస్తున్నారు నాయకులు గళం విప్పారు నేను ఎలా హాకర్స్ కడుపు కొట్టాను గోపోషకుల్ని హింసిస్తున్నాను భిక్షకుల పొట్ట కొడుతున్నాను స్థానికుల్ని వేధిస్తున్నాను ఇలా పుంఖాన్ పుంఖాలుగా ఆరోపణలు వేరే ఆవేశంతో గుప్పించారు ప్రసాద్ ఇక్కడ ఉంటే మన పేద జనం బతకలేరన్నా ఆయన్ని మార్చేయండి తిరుమలను బాగు చేయండి అంటూ మళ్లీ అంజయ్య జిందాబాద్ నినాదాలు ఇచ్చారు అంతలో బయటకు ఉమ్ముకుడిన మూడు మంది పెద్ద నినాదాలు చేశారు అంజయ్య జిందాబాద్ ప్రసాద్ డౌన్ డౌన్ నిస్సత్వ ఆవరించింది గట్టిగా మాట్లాడలేని స్థితి నాది నన్ను సమర్థించగలిగిన వాస్తవాలు తెలిసిన వ్యక్తి దేవాదాయ మంత్రి శ్రీ చౌదరి నా స్థితిని గమనించి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఆయన చెవిలో మీరు తొందరపడి ఏ నిర్ణయము అంటూ చెప్పబోయారు శ్రీ అంజయ్య సీరియస్గా ఆయన్ని వారిస్తున్నట్లుగా చేత్తో సైకి చేస్తూ చౌదరిని ఆచేశారు నాకున్న ఒకే ఒక్క ఆశ అక్కడితో అడుగుంటుపోయింది నా కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్లు అవమాన భారంతో నేను మరికొన్ని క్షణాల్లో భూమిలోకి కూరుకుపోతున్నట్లు ఏవేవో భావాలు నన్ను ఆవరించేస్తున్నాయి ముఖ్యమంత్రి శ్రీ అంజయ్య సీరియస్గా వాళ్ళందరూ వంకా చూస్తూ ప్రసాద్ సంగతే నాకు ఇప్పుడు కాదు ఆయన ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారి దగ్గర సెక్రటరీగా ఉన్నప్పటి నుంచి తెలుసు అంటూ ఓసారి నాకేసి చూశారు అంటే అగ్నికి ఆజ్యంలా ఈ గొడవకి పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా తోడయ్యాయా అయ్యో ఇంకెవరు నాకు దిక్కు నన్నెవరు ఇక్కడకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా తీసుకువచ్చారని నమ్ముతుకున్నాను ఆ శ్రీనివాసుడే దిక్కు త్వమే వసరణం అమ నీవే దిక్కు అని కళ్ళు మూసుకుని శ్రీనివాసు తలుచుకుంటున్నాను అంతలో అంచేత ప్రసాద్ గురించి నాకు చెప్పద్దు ప్రసాద్ వల్ల మీకు మంచి జరగకపోతే ఇంకెవరి వల్ల జరగదు మీరిచ్చిన కాగితాలన్నీ ఈఓకే ఇచ్చేస్తున్నా ఒక్కసారిగా నా చెవులు అమృతం చిలికినట్లు అనిపించిన ఈ మాటలు ఇక్కడి నమ్మలేక కళ్ళు తెరిచి చూశాను ముఖ్యమంత్రి ఆ వినతి పత్రాలన్నీ నా చేతుల్లో పెట్టి నా వంక ప్రసన్న వదనంతో ఓ చూపు చూసి ఆ జనంతో ఇలా అన్నారు ఓ మంచి పని జరగాలంటే కొంతమందికి జర ఇబ్బంది ఉండొచ్చు అలాగని అసలు మంచి పనులేవద్దంటే ఎట్లా ప్రసాద్ చేస్తున్న మంచి పనులన్నీ నాకు తెలుసు పోండి మీరు పోయి ఆయనతో మాట్లాడుకోండి నాయకులు అయోమయంలో ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ జరిగిందేమిటో అర్థం చేసుకునే ముఖ్యమంత్రి బయలుదేరారు శ్రీనివాసుడి దర్శనానికి నాకు తెలియకుండానే నా కంటి నిండా ఆనంద బాష్పాలు క్షణ కాలం క్రితం కాళ్ళ భూమి కదిలిపోతున్నట్లుంది ఇప్పుడు మనసుకి రెక్కలొచ్చి ఆకాశంలోకి ఎగిరిపోతున్నట్లుంది ఎవరిచ్చారు ఈ శక్తి